ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి జ్ఞాన మార్గంలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంతటా వ్యాపకమై ఉన్న సచిదానంద లక్షణమునే చూచుట అంతటా ఉన్నటువంటి సచ్చిదానంద లక్షణముగా ఉండుట జ్ఞాన మార్గ సాధకుడికి ఈ రెండే పనులు మిగిలిన పనులు లేవు ఏమండి బిల్వార్చన చేయమంటారా వద్దంటారా ఏమో చేస్తావో మానేస్తావో నాకేం కావాలి గురువు గారు ఏమవుతాడు నువ్వు సచ్చిదానంద లక్షణంతో ఉంటున్నావా లేదా నీ బయట నీ లోపల నీ బయట జగత్తుంది నీ లోపల జగత్తుంది ఈ రెండింటిలో కూడా సచ్చిదానంద లక్షణమునే చూస్తున్నావా లేదా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకని ఇలా ఇలా ఉండగలిగినప్పుడు ఇలా చూడగలిగినప్పుడు మాత్రమే నిర్ణయం అవుతుంది లేకపోతే అవడం ఒక కడుగు పక్కకేస్తానండి అన్నాడు అనుకోండి ఒక కడుగు పక్కకేస్తే పరమపద సోపాన పడంలో మళ్ళా సున్నా నుంచి మొదలు పెడతాడు పెద్ద బాంబ పక్కనే ఉంటుంది వైకుంఠం పక్కనే పెద్ద బాం ఉంటుంది ఇదే మాయావాదం అంటే వేరేం లేదు మాయను అడ్డంగా పెట్టుకొని బ్రహ్మమును నిరూపించుట మాయను నిరూపించే ప్రయత్నం చేయటంలా మనం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అద్వైత విధానంలో అద్వైత దృష్టితో ఇక్కడి దాకా ఈ తెలివి రాని వాడికి ఇప్పుడు డైరెక్ట్గా పరం బోధించాలండి ఎట్లా బోధిస్తాం లక్ష్యము లక్షణము నిర్ణయము అయిన వాళ్ళకి మనం నిర్ణయమైన వాడికి పరం బోధించవచ్చు నిర్ణయమైన వాడికి పరాత్పరం గురించి తెలియచెప్పచ్చు నిర్ణయమే కాని వాడికి పరము పరాత్పరము అంటే అది అవదు ఎప్పటికీ అవదు గురికే చిలక పలుగుల లాగా నేర్చుకుంటాడు అంటే మాటలు బల్లివేయమంటే మాత్రం పెద్ద పెద్ద శ్లోకాలు పెద్ద పెద్ద పద్యాలు మహావాక్యాలు కూడా బాగా బలివేసి చెప్పచ్చు కానీ మరి అది నిర్ణయం అయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది లేకపోతే తెలియదు చదవండి ఇప్పుడు కృష్ణానంద మఠం వారి పూర్తయిందండి చైతన్యానంద్లోకం ఒకసారి చదువుతానండి చదవండి ప్రకాశో అర్కస్య తోయస్ అగ్నేష్ణ స్వభావ సచ్చిదానందమలత ఆత్మన సచిదానంద లక్షణము తెలియాలి నీకు నిత్య నిర్మల లక్షణము తెలియాలి నీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ నీవు నిత్యుడవని తెలియాలి నీవు నిర్మలుడవని చెయ్యాలి తెలియాలంటే ఎలా ఉండాలి సచిదానంద లక్షణంతో ఉండాలి సచ్చిదానంద లక్షణాన్నే చూడాలి ఇప్పుడు సచ్చిదానంద లక్షణంతో ఉన్నవాడికి నేను ఎప్పుడైనా అపవిత్రుడను అని తోచే అవకాశం ఉందా మరి మనకు రోజు మాత్రం ఎప్పుడైనా నేను మలినం చెందాను నేను అపవిత్రుడనయ్యాను అన్న భావన కలుగుతుందా కలగడం లేదా కలిగినప్పుడు అప్పుడు మరి ఏ లక్షణం పోయింది సచ్చిదానంద లక్షణం పోయింది ఏ ద్వంద్వ నీకు తోచింది ఆ ద్వంద్వాలన్నీ శరీరం అనేటటువంటి కవాటం ద్వారా తెలుస్తున్నాయి శరీరం అనే కవాటం అంట ఓ తలుపు ఓ కిటికీ నీ లోపల జగత్తు నీ బయట జగత్తు ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ అవడానికి ఓ గేట్ శరీరం దాట్స్ ఆల్ దాని కెపాసిటీ అంతే కానీ మనం ఏం చేసాం దీనికే ఎక్కువ విలువ ఇచ్చేసాం ఈ గేటుకి ఏముండాలి సువర్ణ కంకణాలు ఉండాలా వద్దా అన్నాం గేటుకి సువర్ణ కంకణాలు ఉంటే ఏమిటి లేకపోతే గేటుకి సువర్ణ కంకణాలు ఉంటే దాని స్వభావం ఏమైనా మారిపోతుందా దాని లక్షణం ఏమైనా మారిపోతుందే కదా టాప్ టు బాటం ముప్పై కోట్ల వజ్ర సహా కలిపితే వజ్ర ఖచ్చితంగా కవచంతో సహా కలిపితే టాప్ టు బాటం అన్ని సువర్ణంతోనే పెట్టేసేమండి గేట్కి ఏం చేద్దాం వాట్ డజ్ ఇట్ మీన్ భౌతిక నేత్రం అంతే కదా ఏమంటే అది కూడా ఆనందమే కదండి ఎవరు కాదు ఆనంద లక్షణం అంతటా వ్యాపకమై ఉంది వర్షం పడ్డప్పుడు మట్టి వాసన కూడా కొంతమందికి ఆనందమే కలిగిస్తుంది మట్టి వాసన ఆనందాన్ని కలిగించడం ఏంటండి వాడిని అడుగు ఆ మట్టే లేకపోతే ఆహారం ఎక్కడి చచ్చు మట్టే లేకపోతే పృథ్వీరే లేకపోతే నీ సువర్ణం ఎక్కడ చచ్చు కాబట్టి భౌతిక నేత్రాలతో మనం ఇచ్చేటటువంటి విలువలు ద్వంద్వ ప్రవృత్తి మనో నేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఏం విలువ లేదు వీటికి ఏం లేదు అక్కడ ఒక తలం మారేటప్పటికే ఈ తలంలో చెప్పేటటువంటి గొప్పలేమి అక్కడ చేల్లవు ఈ తలంలో చెప్పబడేటటువంటి అంశాలు ఏవి అక్కడే నిలబడవసం మనోనేత్రం దగ్గరే నిలబడకపోతే దివ్య చక్షువుల దగ్గర నిలబడతాయి హజ్ ఇట్ పాసిబుల్ జాగ్రత్తగా అందుకని విచారణ విమర్శ చేసేటప్పుడు భౌతిక నేత్రం భౌతిక దృష్టికి చేస్తున్నామా మనోదృష్టికి చేస్తున్నామా దివ్య దృష్టితో చేస్తున్నామా ఈ మూడు చాలా చాలా ప్రధానం శరీరం స sí.